ళానిధికి షోడసోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి అలరు విశ్వాత్మునకు ఆవాహనమిదే పర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే అల గంగా కర్క్యపాద్యాచమనాలు జలధి సాయికిని మజ్జనమిదే వస్త్రాలంకారమిదే సరి శ్రీమంతునకు భూషణములివే ధరణీధరునకు గంధపుష్పధూపములు తిరమిదె కోటి సూర్యతేజునకు దినము అమృతమధనునకు నదివో నైవేద్యము గమిచంద్రనేత్రునకు కప్రవిడము అమరిన శ్రీవేంకటాత్రిమీది దేవునికి తమితో ప్రదక్షిణాలు దండములును ఇవిగో